సంకీర్తన రెండు వందల డెభై భాగ్యము కొలది ఇది తనకు నిదిరికి నీ దైవమే గురి తిట్టుతిట్టేయందులకు దీవించేయందులకు నట్టనడుమను ఒక్క నాలికే గురి అట్టే సంతోషమునకు నలిగి ఉన్నందులకు మట్టుమీరియున్న తన మనసే గురి పాపకర్మమునకు బలు పుణ్యమునకును దీపించ రెంటికి నొక్క దేహమే గురి ఓపి కొండెము వినగా ఒగి ధర్మము వినగా ఏపున తమ వీనులు ఇవియే గురి పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు చేవమీర నొక్కట నాసికమే గురి శ్రీవెంకటేశు సేవించ జీవులను దర్శించ కైవసమయ్యున్న తమ కన్నులే గురి